గుహ ఉన్న హృదయ గుహలో ఉన్నాయి కొంతమంది దేవుడు ఎక్కడున్నారని వెతుకుతూ ఉంటారు ఈ గుహలు చెట్లు చేమలు అని వెతుకుతారు ఏదో వెతుకుతా అక్కడ ఏదో కనపడిందంట అది తీసుకొచ్చేది చేస్తామంటారు ఏదో పీప్ యూ వాంట్ టు డూ సంథింగ్ సిమెంట్ తోటి ఇతకలతోటి ఉన్న ఏదైనా ఉంటే ఉపయోగం ఉంది ఎందుకంటే సమ్థింగ్ సాలిడ్గా కనపడుతూ ఉంటుంది సిమెంట్ ఇటుకలు అంటే సాలిడ్గా కనపడుతూ ఉంటుంది నేను టీటీడీతో వ్యవహరిస్తూ ఉంటాను వాళ్ళు కళ్యాణ మంటపాలు దేవాలయాలు అలాంటివి కట్టమంటే వాళ్ళకి మహా ఆనందంగా కట్టారు లేకపోతే మా దేవుడికి గుడుగులు ఇవ్వండి అని అప్లికేషన్ పెట్టితే కూడా హ్యాపీగా గుడుగులు ఇస్తారు వాళ్ళకి ఎందుకంటే గుడుగులు ఈ తరాలు చేస్తే వాళ్ళకి మూవ్ ఉంటుంది ఎకానమీ మూవ్ అయితే ఉంటుంది ఏమన్నా మీరు భాగవతం పుస్తకం అన్నారు కదా అది వేసే వేసారా అంటే అది పుస్తకమా ఈ పుస్తకాలు మళ్ళీ ఇది ఎక్కడ న్యూస్ సెన్స్ అని వాళ్ళ ముందు కంగారు పడుతున్నారు అది వాళ్ళ వల్ల అవధాపర ఎందుకనో మొదలుపెట్టారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ప్రేరణ ఇవ్వడం చేత మొదలుపెట్టారు అది వాళ్ళ వల్ల వద సాగిపోతూ ఉంటుంది వాళ్ళకి దాంట్లో ఉత్సాహం ఏం రాదు ఎందుకంటే జడానికి అలవాటు పడ్డవాడు చేతనంలోకి రాలేదు జడ జడానికి అలవాటు పడతాడు అంచేతనే కర్మ జడ అంటారు రిచువల్స్ రుఖ జడ అన్నారు భాగవతంలో శృతి గీతంలో రిచువల్స్కి అలవాటు పడ్డవాడిని బుద్ధి పెట్టి ఆలోచించమంటే వాడికి మతిపోతుంది యూ కెనాట్ డూ దాట్ వా ఇప్పుడు పరిగెత్తి మార్కెట్కి వెళ్ళి పరి పిల్లలు అంటారు పరిగెత్తికి వెళ్ళి ఆ పని అంటే నీకు అనాయిష్ట మార్కెట్కి వెళ్ళి కేజీ పంచదార తెచ్చిపెట్టు అంటే వాడు నిలబడ్డాయి కదా పరుగే ఓ చక్రంనో ఖర్చు పెట్టుకుని అలా వేసుకు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అది కొనుక్కు తా వచ్చి ఇచ్చేసి అనా పుచ్చేసుకుని అనాథ చాకరీ తీసుకెళ్ళేస్తాయి వాడిని ఇక్కడ కూర్చోమను సంస్కృత శబ్దమంజరు పట్టుకుని ఆ శబ్దాలు వల్లించమంటే వాడు వదిలిస్తాడా వల్లించడా హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ దాట్ కాబట్టి కర్మజీగుడు తత్వాన్ని తెలుసుకోలేదు ఇంకొంచెం కర్మ చేయమంటే కష్టం బీజనామాలు పూజ చేసాం కదా లాస్ట్ ఇయర్ ఏడాది లక్ష నామాజి పూజ చేద్దాం లేకపోతే అన్నమాచార్య పాటలు పాడగలిగిన వాళ్ళు అందరినీ పోగేసి లక్ష మంది చేత ఒకే పాఠం ఒకేసారి పాడిద్దాం ఉంటాడు ఎందుకు వైశుజ్యుడిగా అలా ఇద మొదలు పెట్టాడు దాంట్లో డబ్బు ఖర్చు పెట్టడానికి ఉంటుంది ఈ చోట తిరగడానికి ఐపీఎల్ చేసేస్తాం ఐపీఎల్ చేస్తున్నారు కానీ అంటే అందరినీ పోగేసి క్రికెట్ ఆడించడం టీములు అమ్మడము టీ టీ టీ టీ టీములు కొండ అలాంటిది అదేమో సంసారం మరి ఇది ఇది సంసారమే ఇది మాత్రం సంసారం కాదు నీకు అందమైన పాట వచ్చినా అదే నాకు రాదు అసలు కొద్దివేలనే వచ్చిన కొంచెమే వచ్చినా సరే అయితే నువ్వు జాయిన్ అయిపోవద్దు వీళ్ళు అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేసే అని అలాగే మీరు లక్ష మందిని పోగేయాలి ఈ లక్ష మంది కలిసి ఒకేసారి పాడాలి ఒకేసారి పాడితే నేను అడిగాను ఏమవుతుందండి ఒకేసారి పాడితే ఏమవుతుందంటే లక్ష మంది పాడిన పుణ్యం ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది ఆ బా ఎంత ఎకనామిక్స్ బుర్ర అంటే నిజంగా ట్రాఫిక్ జామ్ లు అయ్యి హింస అవుతుంది అంతకంటే ఇది ఏమేమి దేవుణ్ణి ఆరాధించడం అంటే షో కాదు ఇది సో బట్ టు డూ హీ హ్యాస్ టు డూ సంథింగ్ చికీర్ పూజ స్వామిజీ అనేవారు చికీర్ శవహ మతు జిజ్ఞాసవహ ఏదో చేద్దామంటాడే కానీ పప్పు రుబ్బం అంటే రుబ్బురదు కదా చేస్తానంటాడే కానీ తెలుసుకుంటానండవు ఎందుకంటే జడంగా ఉంటుంది మనస్సు రజోగుణ ప్రధానంగా ఉంటుంది తెలుసుకుంటానండవు చేస్తానంటాడు ఆ చెద్దుగానేవా చెద్దుగా అని కూడా కాదు చేస్తానంటాడు తెలుసుకుంటూ ఉండు అంటే తెలుసుకోవడానికి కంగారే ఉండదండి నేను చేస్తానంటాడు సో ఎనీవే కాబట్టి దేవుడు ఇక్కడా అక్కడ అక్కడెక్కడో ఉన్నాడు వెతికి పట్టుకొచ్చాను ఇక్కడ పిండి ప్రతిష్ట చేశాను అక్కడ నిలబెట్టాను దేవుణ్ణి మనం నిలబెట్టడం ఏంటండి గుహాయం అవస్థితం వినడానికి కూడా విడ్డూరంగా లేదు నాకు అలా అనిపిస్తుంది నన్ను స్వామీజీ మీరు ధర్మరక్షణ చేస్తారా అంటారు ధర్మరక్షణను ఏం చేయడం ఆ ధర్మం నన్ను రక్షిస్తుందేమో అని ఎదురు చూస్తున్నాను నేను ధర్మరక్షణను ఏం చేయడం ఏమిటి అంటే ధర్మరక్షత రక్షిత దాని అర్థం మీరు అనుకున్నది కాదు మీరు అనుకున్నది కాదు ధర్మరక్షణ అంటే ధర్మం అనేదాన్ని చుట్టూ కంచి పెట్టి అక్కడ కాపలా ఉండో అది అలా కాదు అంటే దేవాలయం గట్టిని చేస్తే అలా కాదు ధర్మరక్ష ధర్మోరక్ష రక్షిత అంటే నీ జీవితంలో నువ్వు ప్రతి అడుగులోనూ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తూ ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది అని ఊళ్ళో వాళ్ళందరినీ పోవేసి ధర్మరక్షణ సంస్థ మొదలుపెట్టమని కాదు మీరు మొదలుపెట్టండి తప్పు లేదు కానీ ఆ వాక్యానికి అర్థం అది కాదు They want to do like that. They want to start an institution. People are like that. Everybody is a victim. In psychology, everybody is a victim to some extent or the other. Anyway, so Guhāyāṁ avasthitaṁ. But it is like that, when there is a whole thing, it is a whole structure, it is a whole structure, it is a whole structure. దానికి రివరెన్స్ లేకుండా ఇప్పుడు ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు స్వామిజీ మీరు భాగవతం చెప్తారా ఆ ఇష్టాలు కంగారు పుడుతూ పరిగెత్తుకు వచ్చారు అంటే ఎవరో చెప్పారు ఆయన భాగవతం చెప్తారా నేనన్నాను భాగవతం అప్పుడప్పుడు చెప్తూ ఉంటానండి ఇంక తప్పనిసరి అయినప్పుడు ఇంక మరి ఏం లేబితే చెప్తూ ఉంటారు వాస్తవమే మీరు చెప్పండి డేట్స్ నైమిషారణ్యంలో మనం భాగవతం చెప్పండి నైమిషారణ్యం ఎందుక ఇక్కడే చూసుకొచ్చిన అంటే నేను ఇక్కడే ఎప్పుడైతే అన్నానో ain he has no point to move forward endukante aina ikkade nunchi oka railway bogie ni book chesi bhaktulni teeskeltaado aina degara caterersu vallandaro unnaro nain sarangyamlo akada hotel rooms anni book chestado manushini mundu advanced ga vatvatha cheyade aina he has a mechanism he is expert in that aina kuchina bhagavatam velam unta aina valla kadu aina kuchina velled asal he is expert వెరీ ఎక్స్పర్ట్ ఇన్ దాట్ నేను నా వల్ల కాదండి మీరు నేను బాగోతా ఎక్కడైనా చెప్తే మీ టెలిఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి నేను ఫోన్ చేస్తాను ఇంక మీరు వద్దురు కానీ అబ్బాయి అబ్బాయి అలా నేను వినడం కాదు మీరు చెప్తానంటే నైారణ్యంలో అరేంజ్ చేస్తాను నేను పెద్ద నాకు ఓపిక తక్కువ నేను ఇలాగ తిరగలేను అంటే ఆయన పాపం వెనకాడకుండా ఇంకో మాట కూడా అన్నారు చూడండి మొత్తం ఐ ఎక్స్పెక్ట్ సమ్ కలెక్షన్ ఆఫ్ ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ కలెక్షన్ వస్తుంది దాంట్లో ఖర్చులు పోను మూడు లక్షలు నాలుగు లక్షలు మిగులుతాయి నాకు చేసినందుకు నాకు లక్ష పరసిన మిగిలిందంట మీదే దే మీరు ఆలోచించండి కరెక్ట్ క్లీన్ క్లీన్ ఆపరేషన్ చాలా బాగుంటుంది కూడా నాకు ఓపిక లేదనే ఒక్క పిసరంతా ఒక్క తేడా మినహాయిస్తే ఇట్ ఈజ్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అందరం కట్టగట్టుకున్న అయిశాలేమో వెళ్ళిపోతాం అక్కడ సుఖ మహర్షి అంటూ నేను ఏదో చెప్తూ ఉంటాను పొద్దున్న మధ్యాహ్న సాయంకాలంలో ఇక్కడే అదే ఆయన చేస్తూ ఉంటాడు మహర్షి ఇక్కడే కూర్చుని పాఠం చెప్పాడు మళ్ళీ నేను ఇక్కడే కూర్చుని పాఠం చెప్తున్నాను నేనంటే ఇంకా మీకు భక్తి కూడా బాగా పెరుగుతుంది సో ఇలా నడుస్తూ ఉంటాం పీపుల్ దే ఆర్ లైక్ దాట్ గుహాయాం అవస్థితం అనే వేదం చెప్తూ కాంట్రడిక్షన్ అంటే గుహాయాం అవస్థితం అని పట్టించుకొని కూడా పట్టించుకో హృదయ గుహలో ఉన్నాడు బయట ఉన్న గుహల్లో ఏం ఈ గుహలో ఉన్నాడు గుహాయాం అవస్థితం ఇనివే సర్వాంతరం నా హృదయ గుహలోనే కాదు సకల ప్రాణుల హృదయ గుహలలో ఉన్నాడు అలా చెప్పారు ఆ పరబ్రహ్మణం అలాగ వర్ణించుకొచ్చారు తర్వాత ఆయన్ని బోధించడం కోసమే ఆ ఆత్మతత్వాన్ని ఆ పరమేశ్వరుడు మీ స్వరూపుడే మీ ఆత్మయే అని చెప్పడం కోసమే ఈ కోశముల యొక్క ప్రకార ప్రక్రియని పెట్టారు ముందు అన్నమయ్య కోశం చూపించారు ఎరా అన్నమయ్య కోశంకేసి చూడరా ఊలో వాళ్ళని తర్వాత చూడవు కానీ ముందు నీ అన్నమయ్య కోశం కేసు చూడు జస్ట్ లుక్ అట్ యువర్ బాడీ ఓకే చూస్తున్నాను కళ్ళు మూసుకుని చూడు కళ్ళు మూసుకుని ఫీల్ ది బాడీ కళ్ళు మూసుకుని జస్ట్ ఫీల్ ది బాడీ అన్నమయ కోసం యూ బికమ్ కాన్షియస్ ఆఫ్ ది అన్నమయ ఓకే ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ది అన్నమయ దానికి లోపల ప్రాణమయం ఉన్నది దాన్ని చూడు ఆ ప్రాణమయం లేకపోతే ఈ అన్నమయం కుప్పకూలిపోతుంది అది ఎలా చూడమంటారు ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని పరిశీలించు ప్రాణమయ ఓకే దాని లోపల మనస్సుంది మనస్సు యొక్క చలనాన్ని పరిశీలించు మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అలా మీరు వెళ్తే అల్టిమేట్గా అశాంతమైన ఆనందమయ స్థితి చేరుకుంటారే అది బ్రహ్మ అని వీడిని అరుంధతి దర్శన న్యాయం మనం చూసాం సో ఆ విధంగా వీడికి ఆ పరమాత్మను బోధించుట కొరకే ఆ మొత్తం ప్రకరణమంతా కూడా చెప్పారు చెప్పి తర్వాత ఏం చేశారు ఇది ప్రక్రాంతం అని మొదలైనటువంటి ఆ స్కీము స్టెప్ వైజ్ మూవ్మెంటు అది తత్ మంత్రవర్ణిక ఆ మంత్రవర్ణముల సమూహము అంటే ఆ పారాగ్రాఫ్ ఆఫ్ అవర్ పారాగ్రాఫ్స్ ఇక్కడికి వచ్చేప్పటికీ ఆనందమయం దగ్గరకు వచ్చేప్పటికీ ఏమని దానం చేస్తోంది అన్యోంతర ఆత్మానందమయ అని దానం చేస్తుంది దానం చేసి ఈ ఆనందమయాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి ఇదిగో ఇది పరమాత్మ అని చెప్తుంది ఓకే మంత్రబ్రాహ్మణయోచార్థత్వం యుక్తం అవిరోధా మంత్రానికి బ్రాహ్మణానికి ఫైనల్ టాపిక్ ఒకటే అవ్వాలి మంత్రబ్రాహ్మణాలు వేరువేరు టాపిక్స్ ఉండకూడదు బ్రాహ్మణం ఏమిటి బ్రహ్మ బ్రహ్మవిద ఆత్మోతి పరం అనే జగత్ కారణం బ్రహ్మ అది బ్రాహ్మణం ఆ బ్రహ్మయే ఆత్మ అకస్మాత్వా ఎకస్మాత్ ఆత్మ ఆకాశ ఆకాశ సంభూత అలాగా బ్రహ్మయ ఆత్మ నేను ఓ చిన్న ఉత్తాంతం నేను సడెన్గా గుర్తుకొచ్చింది చెప్తాను మా నాయనగారు తిరుపతి వెళ్ళారు తిరుపతిలో పరీక్షాధికారిగా ఉండేవారు వాళ్ళకి తిరుపతిలో సంస్కృత కళాశాల ఉంది దానికి పరీక్షాధికారి మౌఖిక పరీక్షలు ఏమో ఉన్నాయి ఉన్నప్పుడు తిరుపతి కొండ మీద తిరుమల అక్కడ ఏదో చిన్న రూమో తీస్తారు కదా ఈ వేద పండితులు ఉపశాస్త్ర పండితులు కూర్చొని సంధ్యావందనం చేసుకుంటున్నారు సాయంకాల సంధ్యా పరీక్షలు ఉన్నాయి ఓ ఒక వైష్ణవులు ఆయన వచ్చారు వచ్చి ఈయన ఈ మన అద్వైత వేదాంతం కొంచెం గట్టిగా అద్వైతం అంటే ఒక ప్రతిష్ట ఒక ప్రేమ అన్నమాట సో ఇలా గట్టిగా అడ్డబుట్టు పెట్టుకుని అరమైలు దూరం కనబడి గట్టిగా అడ్డబుట్టు పెట్టి సంధ్యావందనం చేస్తున్నారు చేసుకుంటే ఒక వయస్టం ఒక ఆయన ఇచ్చారు శాస్త్రీయారు బ్రహ్మా ఆత్మ ఒకటేనంటారు ఆయన సిద్ధంగా అడిగితే ఉనయ ఒకటే ఆచారి ఒకటే అని చెప్పారు ఈయన ప్రేమతోనే చెప్తారు మరోటేం కాదు అయితే ఏమండీ బ్రహ్మా ఆత్మ మీరు శంకరాచార్యులు చెప్పడమేనా లేకపోతే వేదాల్లో ఏమైనా అసలు చెప్పారా అనే ఆయన వెటకారంగా అడిగాడు అంటే ఏమయా ఆచారి నువ్వు యజుర్వేదం చదివినట్టున్నా అవును చదివాను చైత్రీోపనిషత్తు కూడా చదివేవా చదివేవా చదివాను మరి తస్మాద్వారే తస్వాళ ఆత్మల వాక్యం ఆ ఈ ఆత్మ నుంచి ఆకాశము పుట్టినది ఆత్మ అంటే ఏ ఆత్మ బ్రహ్మ బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని పైనే ఉండవు కాబట్టి ఏది సత్య జ్ఞానానంత బ్రహ్మయో ఆ ఈ ఆత్మ నుండి ఆకాశం పుట్టింది ఆకాశం దేని నుంచి పుట్టింది ఆత్మ నుంచి పుట్టింది ఆకాశం ఆత్మ నుంచి పుట్టిందా బ్రహ్మ నుంచి పుట్టిందా అసలు బ్రహ్మ నుంచి పుట్టాలి కదా పర ఆకాశము ఆకాశం తర్వాత మొత్తం జగత్తు పుట్టింది కదా ఈ సకల జగత్తు ఆకాశక్రమంలో దేన్నించి పుట్టిందంటావా బ్రహ్మ నుంచి పుట్టిందంటావా ఆత్మ ఆత్మ నుంచి పుట్టిందా బ్రహ్మ నుంచే పుట్టింది మరి ఆత్మ నుంచి పుట్టిందని చెప్తోంది కదా శృతి నీకు కావాల్సింది అదే కదా ఇంకెప్పుడు ఇలాంటి ప్రశ్నలు మీకు మేము చదువుకోండి కరెక్ట్ సో డైరెక్ట్గా బ్రహ్మయే ఆత్మ ఏ ఆత్మయో అదే బ్రహ్మ ఏది బ్రహ్మయో అదే ఆత్మ దాని నుంచే ఈ జగత్తు పుట్టింది అంటే నా నుండి పుట్టిందా జగతం నేనుండే పుట్టింది జగత్ ఏమిటి ఫలానా హరిత సుగోత్రి కూడా నేను ఫలానా వరబ్బాయిని నానే నువ్వు అది కాదు ఈజ్ ది ప్రాబ్లం నువ్వు అనుకుంటున్నది నువ్వు కాదు నువ్వేమిటో తెలుసుకో ఆ తెలుసుకున్నప్పుడు దాని నుంచి జగత్తు పుట్టిందని కూడా నీకే తెలుసుకుంది కాబట్టి ఈ విధంగా ఆ మంత్రవర్ణములన్నీ కూడా ఆనందమయమే బ్రహ్మాత్మ అని కీర్తిస్తున్నాయి తర్వాత మంత్ర బ్రాహ్మణములకు ఏకార్థత్వం ఉండాలి ఇప్పుడు బ్రహ్మ విదాత్మోతి పదం చెప్పి అక్కడ బ్రహ్మ అంటే జగత్ కారణం బ్రహ్మ అని చెప్పి తస్మాత్ బ ఏకస్మాత్ ఆత్మన అని ఆత్మా అని ఎప్పటికీ మరో చేదో చెప్పి అలా చెప్పకూడదు తస్మాత్ ఏకస్మాత్ అంటూ అంటే అంతా కూడా ఏకార్థత్వం ఉండాలి తర్వాత ఈ ప్రకరణం ఎక్కడ దేంతో ప్రారంభమైంది బ్రహ్మాత్మతో ప్రారంభమైంది ఆనందమయం దగ్గరికి వచ్చాక ఈ ఆనందమయము బ్రహ్మాత్మ కాదు అని మీరు చెప్పారనుకోండి అంటే ఏమైనట్టు మంత్రమయమో బ్రహ్మ నుంచి బ్రహ్మాత్మని చెప్తోంది బ్రాహ్మణము మరో పెదో చెప్తోంది ఆనందమయాన్ని చెప్తోంది కానీ ఆనందమయం మరొకటి ఇట్ ఈస్ సంథింగ్ యాల్స్ ఇట్ ఈజ్ నాట్ బ్రహ్మ అంటే ఏమైనట్టు మంత్రాలకి తాత్పర్యం బ్రహ్మ బ్రాహ్మణానికి తాత్పర్యం మరొకటి ఆనందమయం సంథింగ్ యాల్స్ అలా ఉండకూడదు ఏది మంత్ర తాత్పర్యమో అదే బ్రాహ్మణ తాత్పర్యం కూడా అవ్వాలి అంటే ఆ బ్రహ్మ ఆనందమయమే అని ఎందుకంటే లేకపోతే విరోధం వచ్చేస్తుంది మంత్రములేమో బ్రహ్మని చెప్పి బ్రాహ్మణం ఆనందమయని చెప్పి ఇది వేరు అది వేరు అంటే తేడా వచ్చేస్తుంది కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది యు కెనాట్ సెట్ ఇన్ ది హోల్ థింగ్ అన్యథాహి ప్రకృతహ అప్రకృత ప్రక్రియే సత మీరు కనుక బ్రహ్మ ఆత్మ ఆనందమయము ఇవన్నీ ఒకటే అని కనుక స్వీకరించకపోతే అనేక సమస్యలు వస్తాయి ప్రధానంగా రెండు ప్రకృత హానము అంటే మొదలుపెట్టిన దాన్ని విడిచిపెట్టేయటం అప్రకృత ప్రక్రియ ఏది ప్రకృతం కాదో దాన్ని పట్టుకుని వ్యాఖ్యానం చేయటం అనే రెండు దోషాలు వస్తాయి ఇప్పుడు ఈ బ్రహ్మాండాల వల్ల ఎలా ప్రారంభమైంది బ్రహ్మ విదాప్నోతి పరం తదేషాభ్యుత్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని ప్రారంభమైంది ఇప్పుడు ప్రకృతం ఏమిటి ప్రకృతం బ్రహ్మ కదండి బ్రహ్మతో ప్రారంభమైంది ప్రకృతం బ్రహ్మ కొంచెం ముందుకు వెళ్ళండి తస్మాత్వా ఏతస్మాత్మన ఆకాశ సంభూత ఆ ఈ ఆత్మ నుండి ఆకాశం పొట్టింది ఆకాశం నుంచి వాయువు పుట్టింది అని చెప్పారు ఇప్పుడు ఆత్మ వచ్చింది ఇప్పుడు ఈ ఆత్మ ఇది బ్రహ్మ అంటావా కాదంటావా బ్రహ్మ కాదు అంటే నువ్వు ప్రకృతానికి అప్పుడే తెలియదు కాదు ఇవ్వడం అయిపోయాడు నాలుగు వాక్యాలు అయ్యేప్పటికే ప్రకృతం వదిలిపెట్టేశావు బ్రహ్మను విదిలిపెట్టేశాడు కదా ఆత్మ కదా ఇది బ్రహ్మ కాదు కదా మరి బ్రహ్మని ప్రకృతాన్ని వదిలిపెట్టేసి ప్రకృతం కాని ఆత్మను పట్టుకొచ్చాడు కదా అలా చేయకూడదు ఇది ఎలా ఉందంటే రేపటితోటి నామినేషన్స్ అయిపోయేదాకా మా క్యాండిడేట్ వీడు మా క్యాండిడేట్ వీడు అని చెప్పి ఇలా నామినేషన్స్ వేసేప్పుడు వాణ్ణి తీసి ఇంకో హండ్రి పెడితే ఈ ఓటర్స్ కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది ఎవరిని ప్రకృతం చేశారో వాళ్ళే చిట్ట చీపుల దాకా తోసుకుపోవాలి కానీ మధ్యలో అలా వార్చేయకూడదు బ్రహ్మ బ్రహ్మను తెలుసుకున్నట్లయితే మోక్షమో వచ్చును ఆ బ్రహ్మ సత్య జ్ఞానానంతము ఆ ఈ ఆత్మ నుండి ఆకాశం పుట్టి కోరి ఆత్మ కూడా ఈ ఎక్కడి నుంచి ఈ ఆత్మ ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది ప్రకృతం అంటే కాదు నాయనా బ్రహ్మ ఏరా ఆత్మ అంటే ఆహా అని సార్ బ్రహ్మే అప్రకృతం రాలేదు బ్రహ్మ ఆత్మ కాదన్నారనుకోండి అప్రకృతం వచ్చి పడిపోయింది గాలికి పోయింది ఓకే బ్రహ్మయే ఆత్మ అని మనం ఒప్పుకున్నాము కొంచెం ముందుకు వచ్చాం ఆనందమయ ఈ ఆనందం ఇదేమిటిగా ఇదే అంటే ఇది ఇంకోటి ఇది ఇంకోటే మరి బ్రహ్మాత్మ ఏమైపోయినట్టు బ్రహ్మయే ఆత్మ అది శితులైంది కదా ఆ బ్రహ్మాత్మ ఉండాలి కదా ఆ బ్రహ్మాత్మను నిలు పెట్టేసి మరొకటో చూపట్టువచ్చు అలా ఆ బ్రహ్మాత్మయే ఆనందమయము అని చెప్తే బ్రహ్మ ఆత్మ ఆనందమయ ఒకే టాపిక్ అలా ఉండాలి కానీ లేకపోతే విరోధం వస్తుంది కనుక ఆనందమయమే బ్రహ్మ అది ఏ ఆత్మ అన్నమయాదిభ్య ఇవ ఆనందమయా అన్యోంతర ఆత్మా అభిధీయతే ఈ పాయింట్లో మీకు ఒక చిన్న హెచ్చరిక ఒకటి చెప్తాను మీరు ఆనందమయానికి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ రండి క్లాసులకి మానేయకండి అలాగా ఇప్పుడు పప్పు అన్నం తినేసి వెళ్ళిపోకూడదు పప్పు అన్నం తినేసి వెళ్ళిపోయారు అనుకోండి కాబట్టి వాళ్ళ ఇంట్లో భోజనానికి ఏముంటాయండి వాళ్ళ ఇంట్లో పప్పు అన్నం తప్పు ఇంకేం ఉండదండి అని చెప్తారు వాళ్ళు పప్పు అన్నమే తింటారండి ఇంకేం ఉండదు అని చెప్తారు అది తప్పు కదా అలాగే ఇప్పుడు వినేసి ఆనందమేం మీరు ఇప్పుడు మీ ఇంకా మళ్లీ క్లాస్ నుంచి రావడం మానేశారనుకోండి తైత్రీయంలో ఏం చెప్పారంటే ఆనందమేమే బ్రహ్మ అని మీరు చెప్తారు వాడు అలాగే నీకెళ్ళెవరు చెప్పాడ అడిగితే స్వామి తత్వవేదానంద గారు చెప్పారు ఇది ప్రోవిషనల్ ఈ చర్చంతా కూడా ప్రోవిషనల్ ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత సూత్రాలన్నీ అయిపోయిన తర్వాత శంకరులు మాట మొదలు పెడతారు ఇదంత్రి వక్తవ్యం అని ఇక్కడ చెప్పాల్సిన మాటలు అన్నీ అయిపోలేదు ఇంకొకటి చెప్పాల్సింది మిగిలి ఉంది అని మొదలు చిన్న ఇంట్రడక్షన్ ఇదంత విహ వక్తూ అంటే ఇంతవరకు చెప్పిందా అన్నంతని అలా ప్రావిజనల్ గా పెట్టి భట్ అన్నారంటే అర్థం ఏంటండి పది పేజీలు వ్యాసం రాసి బట్ అని క్యాపిటల్ బీతో మొదలుపెట్టారంటే అర్థం ఏంటి సంథింగ్ ఈజ్ డ్యాష్ అక్కడి నుంచి మొదలవుతుంది దాన్ని పుచ్చబ్రహ్మవాదము అని అంటారు ఈ పుచ్చబ్రహ్మవాదం ఇది విద్వాంసులలో నరప్రసిద్ధమైన వాదం చిత్ర నేనే ఆశ్చర్యపోయాను నేను ఎప్పుడు ఎలా ఆశ్చర్యపోయానంటే మామూలుగా అద్వైత వేదాంతులకి ఇది బాగా అందరికీ తెలుసున్నది కొంత లోతుగా చదువుకున్న వాళ్ళకి పిచ్చబ్రహ్మవాదము దాని యొక్క విశిష్టత తెలుసు శంకరుల యొక్క చాలా ఇండిపెండెంట్ ప్రవృత్తి చాలా రెవల్యూషనరీ అప్రోచ్ రెవల్యూషన్ అంటే బ్లడ్ ఉండదు ఇట్ ఈస్ నాట్ రెవల్యూషన్ ఇదే కమ్యూనిస్ట్ రెవల్యూషన్ కాదు రెవల్యూషన్ ఇన్ థాట్ థాట్లో రెవల్యూషన్ అంటే ఏమిటి అందరూ డూడు బసవన్నల్లాగా వెళుతున్నటువంటి మార్గాన్ని కొట్టిపారేస్తారు అంతే నిలప దాన్ని ఎక్కువ చూడదు అంటే లెక్క చేయరు అదే అది దట్ డెంట్ అపియర్ టు బి కరెక్ట్ అంతే తీసి పారేస్తారు అది రెవల్యూషన్ అంటే శంకర ఇదే రెవల్యూషనరీ ఆయన రెవల్యూషనరీ థింకింగ్ మీకు అక్కడ పుచ్చబ్రహ్మవాదంలో మీకు బయటపడుతుంది ఇది వేదాంతులకు బాగా తెలుసున్న విషయం కానీ పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా జర్మనీ బ్రిటన్ అమెరికా అక్కడ ఉన్నటువంటి ఎండాలజిస్టులు స్కాలర్స్ వాళ్ళందరూ కూడా శంకరాన్ని బాగా స్టడీ చేస్తారు స్టడీ చేసి వాళ్ళు పుచ్చబ్రహ్మవాదాన్ని స్టడీ చేసి వాళ్ళు గ్రహించారు అమ్మ బాబు ఈ రెవల్యూషన్ అంటే ఏంద్రా అనే పిక్ష బ్రహ్మవాదానికి చాలా ఇంపార్టెన్స్ వాళ్ళు ఇస్తారు దాని మీద ఏదేవో తీసి హార్వర్డ్ యూనివర్సిటీలో అక్కడ తీసిస్తున్నాయి పిచ్చ బ్రహ్మవాదం మీద సో అదంతా తర్వాత వస్తుంది అదంతా ఆనందమయ అధికరణంలోదే చెప్తున్నదంతా కూడా ప్రోవిషనల్ డాల్టన్ సటామిక్ థీరీలు అది ప్రస్తుతానికి అది బిల్డప్ చేసుకొస్తున్నాం ఈ బిల్డప్ చేసిన దాన్ని దీని మాత్రం ఇంకా చెప్పడం పర్వాలేదు కాబట్టి మీరందరూ విడిచిపెట్టకుండా వస్తూ ఉందండి మధ్యలో ఓ క్లాసు పొరపాటుని లేకపోతే కుదరక మానేసినా నెక్స్ట్ క్లాసుకు వచ్చేసేయండి డోంట్ లూజ్ ఆల్ ఆఫీట్ తర్వాత మనం ఈ ప్రకరణం దేంతో మొదలుపెట్టాము అన్నమయంతో మొదలుపెట్టాము మొదలుపెట్టి ఆ అన్నమయం కంటే లోత ఆంతరము అంటే సూక్ష్మము లోపలిది ప్రాణమయము అని అలా నాలుగు స్టెప్పులు వచ్చి ఆఖరికి ఆనందమయం దగ్గరికి వచ్చాం ఈ ఆనందమయం కంటే ఆంతరము మరొకటి చెప్పబడిందా లేదు చెప్పబడలేదు ఆ ప్రవాహం ఆనందమయం దగ్గర ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ఏం చెప్పింది శృతి శైషా ఆర్గవి వారుని అని చెప్పింది అంటే మీరు భృగువల్లిని చెప్తున్నారు అక్కడ బ్రహ్మానందవల్లి తర్వాత భృగువల్లి భృగువల్లి ఎలా ప్రారంభమవుతుంది అన్నాద్వై అన్నాద్వై అన్నాద్వై ప్రజా ప్రజాయంతే అనే అలాగొస్తుంది అన్నము నుండే సకలము పుట్టును అన్నము ఆ తర్వాత ప్రాణము ఆ తర్వాత మనస్సు ఆ తర్వాత విజ్ఞానము ఆ తర్వాత ఏమనుంటుందంటే ఆనందాధ్యేవఖల్ విమాని భూతాన్ని జాయంతే ఆనందే నా జీవంతి ఆనందం ప్రజంత్యభిసంవిశంతీతి అంతకుముందు ఉన్నట్టు ఉండదు అంతకుముందు విజ్ఞానం ప్రయంత్యభిసంవిశంతి అని చెప్పి తస్మాత్వా ఏకస్మాత్ విజ్ఞానమయాత్ అన్యోంతర ఆత్మానందమయ ఈ విజ్ఞానమయము కంటే లోపలది ఆనందమయము ఆనందమయం దగ్గరికి వచ్చేప్పటికి ఎలా ఉంటుంది దీనికంటే లోపలది అలాగే ఉండదు మరి ఏముంటుంది శైషాభవి వారుని విద్యా అని ఉంటుంది ఏ విద్యనైతే వరుణునికి భృగు మహర్షి చెప్పినాడో అదే భృగువునకు వరుణుడు చెప్పినాడు భృగు వైవారుని అని కదా వరుణం పితరముపసార భృగువుకి వరుణుడు చెప్పిన విద్య ఇదే అని ఉంటుంది అది ఎక్కడుంది ఆనందం దగ్గర ఇంకా దానికి లోత ఏమీ లేదు ఇలాంటి లోపల మరొకటేమీ లేదు కాబట్టి బ్రహ్మాత్మ ఆనందమయమేష్ఠైవచార్గవి వారుని విద్యా అది ఇది ఏ భృగుకి బోధించిన విద్య భాగవి వరుణుడు బోధించిన విద్య వారుని అని చెప్పారు ఇది ఆ ఇది అంటే ఎక్కడ చూడాలి అని ముందు వెనకాలకు వెళ్ళి చూడండి మీకేం కనపడుతుంది ఆనందమయం కనపడుతుంది కాబట్టి ఆనందమయమే ఆత్మ తస్మాత్ ఆనందమయ పర కాబట్టి పరమాత్మ అంటే ఎవరు ఇక్కడ ఆనందమయమే నేతరోనుపపత్తే హే ఇప్పుడు కూడా ఒక తత్వాన్ని చెప్పేప్పుడు రెండు పద్ధతులు అన్వయ వ్యతిరేక అయితే అన్వయ నిషేధ అన్వయం ఏమిటి ఈ కారణం చేత ఆనందమయమే ఆత్మ ఈ కారణం చేత కూడా ఆనందమయమే ఆత్మ అని రెండు మూడు చెప్పారు ఇప్పుడు ఇంక నిషేధం ఎలా చెప్తారు ఆనందమయం కాకపోతే ఇంకేటవ్వాలా ఆత్మ విజ్ఞానమయం అవ్వాలా లేకపోతే మనోమయం అవ్వాలా అవి అవ్వడానికి వీలు లేదు అని నెగిటివ్ చెప్తారు ఇతరహ నా ఇతరము అంటే మరొకటి మరొకటి అంటే అక్కడ ఐదు ఉన్నాయి కదా ఐదులో ఆనందమయాన్ని పక్కన పెడితే మిగిలిన నాలుగులో ఏ ఒక్కటైనా మరొకటి అవుతుంది అది మాత్రం పరమాత్మ కాదు నా ఎందువల్ల అనుపపత్తే ఉపపత్తి అంటే యుక్తి అక్కడ చెప్పిన యుక్తుల్ని బట్టి చూసినట్లయితే ఆనందమయం ఆత్మ అంటే ఆ యుక్తులన్నీ కుదురుతాయి కానీ ఆనందమయం కాకుండా మరొకటి ఆత్మ అంటే మాత్రం ఇవేమీ పోసాగావు కాబట్టి ఆనందమయమే ఆత్మాని నెగిటివ్గా చెప్పుకొస్తున్నారు నిషేధముఖంగా చెప్పి వస్తువు అదే నిషేధముఖంగా అది వివరిస్తారు ఇత ఆనందమయ పర ఊళ్ళో లక్ష్మీనారాయణమూర్తి ప్రధాని గారు అని ఒక పెద్ద విద్వాంసులు ఉండేవారు వారు మీమాంస విద్వాంసులు కర్మ మీమాంస ఉత్తరమీమాంస కాదు కానీ వారు ఉత్తరమీమాంస కూడా బాగా చదివిన వారే వారు అనేవారు వారు ఒకసారి అన్నారు నాటి చాలా తలచిక్కగా ఉంటుందని చాలా జటిలంగా ఉంటుందని అనేవారు ఎందుకంటే ఇది ఇప్పుడు చెప్తున్నది ఇదంతా మళ్ళీ దీని అంతనే మీరు పూర్వపక్షం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇన్ని వాటాలు చేస్తున్నదంతా దీని అంతే మళ్ళీ పక్కన పెట్టి ఇంకో స్టెప్ పైకి ఉంటుంది దాంతో చాలా జటిలంగా ఉంటుందని వారు చాలా విద్వాంసులే చాలా గొప్ప విద్వాంసులు అంటే శంకర్ల యొక్క నాకేమనిపించేవారు చాలా గొప్ప విద్వాంసులు వారంటే నాకు మహా ప్రీతి కానీ శంకర్ల యొక్క రెవల్యూషనరీ అప్రోచ్ ఏదైతే ఉందో అది వారికి ఇబ్బంది కలిగించిందని నాకు అనిపించింది ఎందుకు ఇబ్బంది కలిగించి ఉండొచ్చు అంటే అది కర్మ మీమాంస యొక్క ప్రభావం చేత అటువంటి ఇబ్బందిని కలిగించి ఉంటుంది ఎందుకంటే వారు విద్యారణ్య భాషలు చాలా గట్టిగా చదివిన వారు ఆ సంస్థ ఆ బలం ఉండడం చేత ఇక్కడ ఆ యూజువల్ మెథడ్స్ ఆఫ్ అప్రోచ్ ఇవి కూడా వేదమంత్రాలే కదా మరి ఆ అప్రోచ్ని ఫాలో కారు శంకర్లు ఆ అప్రోచ్ అంతా ఇప్పుడు ఫాలో అవుతున్నారు ఊరికే మాట వరుసకి ఫాలో అవుతున్నారు దీన్ని అంతా కూడా డిమాలిష్ చేసి పెడతారు దాంతో మామూలు ఎస్టాబ్లిష్డ్ మెథడ్స్ ఆఫ్ మీమాంస వాక్య విచారం ఇప్పుడు చేస్తున్న విచారము ఎస్టాబ్లిష్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా తూర్పార్పటేస్తారు ఏది మిగతా దాంతో కొంచెం ట్రెడిషనల్ గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది అలా అలాగే నాకు అనిపించింది స్కూల్ సెనీవే ఇంకా మనం అంత దాకా కేర్ఫుల్లీ బిల్డింగ్ ఆర్ ఈ కారణం చేత కూడా పరమాత్మ ఆనందమయమే గాని మరొకటి కాదు ఇతర నా ఏమిట కారణము ఇతర ఈశ్వరాధన్య సంసారి జీవ ఇప్పుడు ఇక్కడ ఆనందమయం ఉందండి ఆనందమయం ఉంది కదా ఈ ఆనందమయము పరబ్రహ్మ మనం ఇదే పరబ్రహ్మ ఇదే పరమాత్మ అంటే ఈశ్వరుడా అర్థం పరబ్రహ్మాన్నా పరమాత్మన్నా దానికే ఈశ్వరుడు అని పేరు వేరేమీ కాదు ఈ జగత్తు దేని నుంచి పుట్టిందో అన్నారనుకోండి పరబ్రహ్మ ఈ జగత్తును ఎవళ్ళు రక్షిస్తున్నారో అన్నారనుకోండి అప్పుడు ఇంక పరబ్రహ్మ అనరు ఈశ్వరుడు అంటారు ఆ పదం మారుతుంది పదం మారుతుందంటే వస్తువు అదే తత్వం అదే ఇప్పుడు ఆనందమయము పరబ్రహ్మ పరమాత్మ అంటే ఈశ్వరుడు అని మనం అంటున్నాం సపోజ్ ఆనందమయము ఈశ్వరుడు కాదండి అన్నారు అనుకోండి అప్పుడు ఇతరుడు అవ్వాలి ఇతరుడు ఎవరు జీవుడు ఉంటాడు ఇంకెవరు ఉంటాడు కాదండి అన్నమయము ఇలాంటి గోడలు ఇవి ఉన్నాయి కదా అంటే అవి ఆనందమయం అవ్వలేవు ఎందుకంటే చేతనతత్వమే ఆనందమయం అవుతుంది ఏది కాన్షియస్ ఎంటిటీయే అవ్వాలి ఆనందమయం వీళ్ళు టేబుల్ చాలా అందంగా అలంకరించారనుకోండి ఆనందం టేబుల్కి కలుగుతుందా మీకు కలుగుతుందా మీకే కలుగుతుంది గోడకి చక్కటి అలంకారాలు చేశారనుకోండి గోడకు ఆనందం కలుగుతుందా గోడకు ఆనందం కలగదు అలం మీకు ఆనందం కలుగు మీకు కలకపోయినా పైకి కలిగిందనైనా చెప్పాల్సి ఉంది ఎందుకంటే అంత కష్టపడ్డ తర్వాత మరి ఇది చేసేదేముంది సో ఎనీవే ఆనందమయము అన్నది చేతన ధర్మం చేతనమైన తత్వానికి ఆనందం ఉంటుంది తప్ప జడానికి ఆనందం ఉంటది కాబట్టి ఇప్పుడు చేతన తత్వాలు రెండు ఈశ్వరుడు జీవుడు ఆనందమయుడు ఈశ్వరుడయ్యా అని చెప్తున్నాం మనం కాదు అంటావు కాదంటే ఆనందమయుడు జీవుడు అవ్వాలి జీవుడు ఆనందమయుడు అని చెప్పినట్లయితే అది అక్కడ ఉన్న యుక్తులకి విరుద్ధమైపోతుంది కాబట్టి జీవుడు ఆనందమయుడు కాజాలడు జీవుడు ఆనందమయుడు కాజాలకపోతే పరిశేషం న్యాయం చేత ఇంక ఈశ్వరుడు ఈశ్వరుడే ఆనందమయుడు అవుతాడు అదే సర్ప్రజండి కదండి యుక్తి ఇతర ఈశ్వరాధన్య సంసారీ జీవ ఇతరుడు అంటే జీవుడు అనర్థం కాబట్టి ఇప్పుడు సూత్రాన్ని చూడండి ఇతర నా జీవుడు ఆనందమయుడు కాదు ఎందుకని అనుపత్తే అది యుక్తియుక్తము కాదు గనుక అని సూత్రం జీవ ఆనందమయ శబ్దేన అభిధీయతే జీవుణ్ణి ఆనందమయుడు అని ఎవరు చెప్పరు జీవుణ్ణి చెప్పినప్పుడు ఏమని సంసారి సుఖీ దుఃఖీ జనన మరణ ప్రవాహవాన్ అయితే బద్ధ అలా చెప్తారా లేదా ఆనందమయ అని చెప్తారా ఆనందమయ అని జీవుణ్ణి చెప్పరు కాబట్టి ఆనందమయ అన్నది జీవుడికి వర్తించదు అది దాన్ని జీవుడికి పెట్టకూడదు దాన్ని పెడితే ఈశ్వరుడికి పెట్టాలంటే కస్మాత్ అనుపపత్తే ఎందుకంటే జీవుడికి అది యుక్తియుక్తంగా ఉండదు వివరిస్తున్నారు ఆనందమయం హి ప్రకృత్యూయతే ఆనందమయం టాపిక్ అక్కడ ఆనందమయాన్ని చెప్పి శృతి ఇలా చెప్తోంది ఏమని శో కామయత బహుశ్యాం ప్రజాయేతి సతపోతప్యత సతస్త మీరు బ్రహ్మాండవల్లిలో చూసినట్లయితే ఆనందమయాన్ని చెప్పి ఓ పారాగ్రాఫ్లో ఆనందమయ వస్తుంది ఐదో పారాగ్రాఫ్లో వస్తుంది ఆనందమయ వచ్చి ఆరో పారాగ్రాఫ్ ఇది ఆరో పారాగ్రాఫ్లో ఏమని ఉంటుంది సహా అకామయత సహా అంటే ఆనందమయము సహా అంటే అది అంటే ఆనందమయమే కదా సంకల్పించను ఏమైనా సంకల్పించింది బహుశ్యాం ప్రజాయేయ నేను ఒంటరిగా ఉన్నాను ఒక్కతిని ఉన్నాను ఇప్పుడు నేను అనేకమవుతాను ఎలా అవుతాయా అనేకం బహుశ్యాం అనేకం కావాలి అనేకం ఎలా కావాలి ప్రజా నేనే పుడతాను మళ్ళీ మళ్ళీ నేనే పుడతాను ఇది అని సంకల్పించింది సంకల్పించి సతపోతప్యత అది బాగా బుద్ధికి పదును పెట్టి ఆలోచన చేసింది గట్టిగా ఆలోచించింది తపస్సు అంటే ఆలోచన తపస్సు అంటే ఒంటికాల మీద కాదు ఆలోచన పరిశీలన చేసింది దాన్ని తపస్సు అంటారు ఇప్పుడు మీరు ఇలా ఇలా కూర్చుని అలాగ సద్రూపంగా ఉన్నారనుకోండి దాన్ని తపస్సు అంట అంతే కాని చుట్టూ మంటలు పెట్టుకుని మధ్యలో కూర్చుని ఎవరు నన్ను పరిశీలిస్తున్నారో ఫోటో ఎవరు తీస్తున్నాడా అది తపస్థం బ్రో తప అంటే తప ఆలోచనే బుద్ధిని లోపల బుద్ధి యోగం ఆరోగ్యం అది తపస్సు సో ఆ తపస్సు చేస్తున్నాడు తపస్సు చేస్తున్నాడు సహా అది తపస్సు అది లేకపోతే అది తపస్సు ఈ అదేమిటో చూద్దాం ఓకే స తపస్ తత్వ పరిశీలనంత చేసి ఇదగం సర్వము సృజత ఈ సర్వమును సృష్టించను ఆనందమయము అనేకం కావాలని నిశ్చయించి సంకల్పించి తపస్సు చేసి ఈ సర్వమును సృష్టించను ఇప్పుడు చెప్పండి ఆనందమయం ఈశ్వరుడా జీవుడా ఈశ్వరుడీ వీడి జీవుడు వీటి సృష్టించడం ఏంటండి సృష్టింపబడ్డవాళ్లలో వీడుంటాడా సృష్టిస్తాడా వీడు సృష్టింపబడ్డవాళ్లలో వీడుంటాడు కాబట్టి ఈశ్వరుడే తాశరీరాద్యుత్పత్తే అభిధ్యానం సృజ్యమానా వికారాణ స్రష్ అవ్యతిరేక సర్వ వికార సృష్టిష్ట ఆ పారాగ్రాఫ్ లో ఇవన్నీ చెప్పారండి ఆ పారాగ్రాఫ్ లో శోకామయత అని ఉన్న పారాగ్రాఫ్ లో ఈ మూడు ఉన్నాయి ఏమిటి మూడు సృష్టికి పూర్వమునందే అంటే సృష్టికి పూర్వము అంటే ఇంకా శరీరాలు లేవు శరీరం పుట్టలేదు ఎందుకంటే పంచభూతాలే పుట్టలేదు ఈ పైన పుట్టతాయి పంచభూతాలు పంచభూతాలు పుట్టలేదు శరీరం పుట్టలేదు అయినా కూడా ధ్యానం చేశాడు సృష్టి పూర్వముందే సంకల్పం చేయుట రెండు శరీరం పుట్టి శరీరంలో మనస్సు పుట్టి మనస్సు ముందు పుట్టిన తర్వాత శరీరం పుట్టింది పుట్టి ఆ తర్వాత సంకల్పం చేసేదంటే అది వేరే పరిస్థితి ఇక్కడ అలా కాదు అది జీవుడు కావచ్చు ఇక్కడ అలా కాదు ఇంకా శరీరం లేదు మనస్సు లేదు ఏది లేదు పంచభూతాలు లేవు అప్పుడే సంకల్పం వచ్చింది అది జీవుడు ఎలా అవుతుందండి అదొకటి తర్వాత ఏ వికారములు పంచభూతములకు వికారములు అని పేరు అవి సృష్టింపబడుతున్నాయో అవి ఆ సృష్టి చేసేటువంటి పరమాత్మ కంటే వేరుగా లేవు ఇప్పుడు జీవుడు కొండను సృష్టించాడు ఈ కుండ జీవుడి వేరుగా ఉంటుందా జీవుడే అవి ఉంటుందా జీవుడి వేరుగా ఉంటుంది కానీ ఇక్కడ పరమేశ్వరుని చేత సృష్టింపబడే పంచభూతాలు పరమేశ్వరుని వేరుగా లేవు కాబట్టి సృష్టింపబడేది సృష్టికర్త కంటే వేరుగా లేకపోవుట అనేది జీవధర్మమా ఈశ్వరధర్మమా ఈశ్వరధర్మ అది రెండోది మూడు సర్వ వికార సృష్టిష్ట అన్ని వికారములు పంచభూతాలు అన్నింటినీ సృష్టించటం ఇది జీవధర్మమా ఈశ్వరధర్మమా ఈశ్వరధర్మ ఈ మూడు కనపడతాయి మీకు ఆ పారాగ్రాఫ్లో ఈ మూడింటిని బట్టి పరస్మాదాత్మన అన్యత్ర ఆ పరమాత్మ కంటే భిన్నమైన జీవతత్వమునందు నా ఉపపద్యతే ఈ విధమైనటువంటి మూడు పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఈశ్వరునియందు కుదుతాయి గాని ఈశ్వర భిన్నమైన జీవునియందు ఇవి పోసాగవు ఈ కారణం చేత కూడా ఆనందమయము ఈశ్వరుడే భేదవ్యపదేశాచ ఇంకో హేతు చెప్తున్నాను ఆనందమయము జీవుడు కాదాలడు అంటే ఇంక ఈశ్వరుడే అవ్వాలి అని ఇంకొక హేతు ఇత నాందమయ సంసారి ఎందుకంటే ఆనందమయుడు ఈశ్వరుడని మేము చెప్తున్నాము బ్రహ్మ ఆత్మ ఈశ్వరుడు అని చెప్తున్నాము నువ్వు కాదంటే ఏమవుతాడు సంసార అవ్వాలి ఈ కారణం చేత కూడా ఆనందమయము సంసారి కాదు పైన మూడు కారణాలు నాలుగు కారణాలు చెప్పారు ఇంకొక కారణం కూడా చెప్తున్నారు ఏమిటా కారణం అంటే ఆ తేడాని శృతే చెప్పింది వీడు సంసారి ఇది ఆనందమయము ఇది పరబ్రహ్మ అని ఆ తేడా చెప్పింది కాబట్టి అంచేతనే మళ్లీ క్లాస్కి రాకపోతే మీరు నష్టపోతారు అంటున్నారు ఇప్పుడు మాట్లాడి భాష ఎలా ఉంది భేదభావం చెప్పున్నట్టు లేదు అంచేతనే మళ్ళీ క్లాస్కి రమ్మంటున్నారు ఎందుకంటే భేదవాదం వినేసి లేచకపోతే అది అద్వైత వేదాంతం అవుతుందా వేదాంతం అంటే అద్వైత వేదాంతమైన ఉండో ఇంకేదో వేదాంతం ఉందనుకున్నారు సో అలాగా సో ఆనందమయము సంసారి కాలేదు ఎందుకంటే శృతి ఆ భేదాన్ని చెప్పింది కనుక ఎలా చెప్పింది యస్మా ఆనందమయాధికారే ేవాయం జీవానందమయౌ భేదే నం వ్యపదిశతీ మొత్తం తైత్తి ఏమంతా కవర్ అవుతుంది ఏం మేఘల్లో వాక్యాలన్నీ కూడా అన్ని పేరాలు వచ్చేస్తాయి భాష్యతాలో ఏది విధులు పెట్టరు అక్కడ ఆరో పేరా చెప్పాను ఇప్పుడు శోకా మేత అది పేరా ఇప్పుడు ఏడో పేరాలోకి వచ్చారు పేరా అంటే అనువాకమును పేరా అంట ఏడో పేరా ఏమనుందంటే సహా అది రసము అదంటే ఏదండి ఏదైతే ఈ సకల జగత్తును సృష్టించిందో అది అది ఏమిటది అంతకు ముందున్న ఆనందమయం ఆనందమయమే మళ్ళీ సహ అంటే వెనక్కి వెళ్ళినప్పుడు ఆనందమయమే వస్తుంది సో ఏది ఆనందమయమో ఏది సకల జగత్తును సృష్టించిందో అది రసము రసము అంటే ఆస్వాదించ తగ్గది రస్యతే ఇక రసహ మీరు ఆస్వాదిస్తారు ఆస్వాదించడం అంటే ఇలా ఎందుకన్నానంటే నాలుకతోట ఆస్వాదించడం అందరికీ తెలుసున్నదని అలా అన్నాను ఈ ఆనందమయాన్ని అలా కాదు నాలుకని కాదు ఊరికే మాటవలసలా అని ఆస్వాదించదగ్గది రసో వయసహ ఎవడ ఆస్వాదిస్తారు రసగ్రహ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి అయం వీడు రసం లబ్ధ్వా ఈ ఆనందం ఈ ఆనందమయాన్ని పొంది ఆనంది భవతి తాను కూడా ఆనంది అవును ఎవడు వీడు వీడంటే జీవుడు జీవుడు కదా అయం అంటే వీడు కదా అక్కడ ఇంకా ఆ ఆనందం లేకపోతే వీడు దారి పీల్చలేకపోయేవాడు ఆనందమే లేకున్నట్లయితే కోహ్యే వాణ్య ఆత్క్రాణ్యాత్ యదేశ ఆకాశ ఆనందో నశ్యాత్ ఈ సర్వవ్యాపకమైన ఆనందమే లేకుంటే ఎవడు గాలి పీల్చివాడు అసలు నిలబడి బతికింది ఎవడు ఎవడు లేడు వీడు ఉన్నాడు అంటే అర్థం ఏంటి ఆనందం ఉండబట్టే ఇప్పుడు వీడు జీవుడు అయం వీడు జీవుడు ఈ జీవుడు ఆ రసాన్ని ఆనందమయాన్ని పొంది వీడు ఆనందం గలవాడు అవుతున్నాడు ఈ వాక్యంలో జీవుడు ఆనందమయాన్ని పొంది ఆనంది అవుతున్నాడు అంటే జీవుడు ఆనందమయాన్ని పొందేవాడవుతాడా లేదా జీవుడే ఆనందమయమైపోతాడా జీవుడు ఆనందమయాన్ని పొందేవాడు అవుతాడు ఆనందమయాన్ని పొందేవాడు ఆనందమయం కంటే భిన్నంగా ఉంటాడా కలిసిపోతాడా భిన్నంగా ఉంటాడు అలా అనుకోండి ప్రస్తుతానికి భిన్నంగా ఉంటాడు ఎందుకంటే పొందేవాడు పొందబడేది భిన్నంగా ఉంటాయి భేదవ్యపదేశాచ పొందేవాడేవడు జీవుడు పొందబడేదేమిటి ఆనందమయ్య కాబట్టి ఇప్పుడు రెండు జీవుడు ఆనందమయవుతాడు ఆవిడ అవడం ఎందుకంటే వీడు పొందేవాడు అది పొందబడేది ద్వైత ద్వైత పూర్వక్షం దాని మోహం విషయమే తెలుస్తుంది వేరే బొట్టు పెట్టి చెప్పక్కర్లా ఈ కారణం చేత కూడా జీవుడు ఆనందమయుడు కాడు ఇంకా ఆనందమయుడు ఏమిటవుతుంది ఈశ్వరుడు జీవుడు కాకపోతే ఈశ్వరుడే అవుతుంది ఈశ్వరుడు మా ఊళ్ళో రాజుగారు అవుతారంటే మీ ఊళ్ళో రాజుగారు కూడా జీవుడే అందరూ జీవుడే కాబట్టి ఈశ్వరుడే ఆనందమయుడు కాబట్టి ఆనందమయ్యే శబ్దం చేతను పరబ్రహ్మయే చెప్పబడుతున్నది ఓకే మళ్ళీ క్లాసులో ఇదే ముందుకు వెళ్తుంది ఓం పూర్ణము పూర్ణము పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవాశిష్యే